ీవా గణపతిగృంహవామహే ఉపమస్తమం శ్రీమహాగణాధిపతాశివసరంభా శచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరపరా మచ్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ మా నిత్యం తుష్యంతిరమ సో నిత్యం అనే మాట అక్కడుండే ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ అన్వయిస్తుంది Ani mana అనుకున్నాం నిత్యం మచ్చిత్త నిత్యము నాయందే చిత్తము గలవారు చిత్తము అంటే ఇది కూడా నేను మనం చేసి ఉన్నాను బుద్ధి ప్లస్ మనస్సు అని ఆ అంతఃకరణలోనే రెండు లెవెల్స్ మనం మాట్లాడుతూ ఉంటాం బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన అంతఃకరణ వృత్తి ఉదాహరణకి రెండు మూడు వెళ్తా ఉన్నాను అనుకోండి ఆ అది అని చెప్తారు అది బుద్ధి సో దట్ ఇస్ బుద్ధి టెలిఫోన్ ఫోన్ చేసి ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళతో మీరు ఇష్టపడే వాళ్ళతో ప్రేమగా మాట్లాడారనుకోండి అది మనస్సు ట్రాఫిక్ మధ్యలో నడిచేస్తూ టెలిఫోన్ మాట్లాడేస్తున్నారనుకోండి మనస్సు అయితే బాగానే ఉంది కానీ బుద్ధి బాగుండదు అనమాట డ్రైవ్ చేస్తూ టెలిఫోన్ మాట్లాడేస్తున్నారంటే అటాచ్మెంట్ ఉన్నబట్టి మనస్సు పాత్ర కానీ బుద్ధి పాత్ర సరిగ్గా పనిచేయట్లేదు అనర్థం బుద్ధి సరిగ్గా పనిచేస్తే ఎలా పనిచేయాలి డ్రైవ్ చేసుకుండా మనం మాట్లాడకూడదు డ్రైవింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి అది బుద్ధి సో మనిషి జీవితంలో బుద్ధి మనస్సు రెండూ ఉంటాయి సో ఈ రెండూ కూడా ఈశ్వరుని ఎందు లగ్నము చేయవలము ఎవరికైతే అలా లగ్నమై ఉంటుందో సో వాళ్ళు వచ్చి తాహ అనబడదురు మీకు బుద్ధికి దృష్టాంతం చెప్తా చూడండి ఈ జగత్తుకు ఈశ్వరుడు ఉపాదాన కారణము అని మనం చెప్పుకుని ఉన్నాము అహం సర్వస్వ ప్రభవ జగత్తుకు ఉపాదాన కారణము నేనే అయితే జగత్తు జడం కదా జడమైన జగత్తునకు చేతనుడైన ఈశ్వరుడు ఉపాదాన కారణం ఎలా అవుతాడు ఎందుకంటే ఉపాదానం అంటే దాని నుంచే ఇది తయారైంది ఈశ్వరుడు చేతనుడు చేతన తత్వం నుంచి తయారైంది చేతనమై ఉండాలి కానీ జడమై ఉండడం ఎలా కుదురుతుంది ఏమబ్బాయి ఇది దూరం సో అంటే చూడయ్య చేతనతత్వము జడముగా కాలేదు జడము అయిపోలేదు చేతనం చేతనంగానే ఉంటూ జడముగా భాషించింది జడముగా కనబడింది అని సమాధానం దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న చేతనముగా కనపడాలి కానీ చేతనం జడంలో ఎలా కనపడింది ఇదేదో తూర్పు పొడపట్లా కనపడినట్టుండే అంత ఉడత తల్లకిందులు సో సగని చేతనం సగని జడంగా కనపడిందంటే ఫోన్లో ఏదో కొంత మిక్సప్ అయిందని అనుకోవచ్చు అదేమి కానీ చేతనని జడమువలే భాషించుట అలా ఎలాగండి హౌ దట్ ఈస్ పాసిబుల్ అంటే ఎస్ దట్ ఈస్ పాసిబుల్ బై మాయా సో మాయా అనేది ఒకటి కలదు మాయ యొక్క ప్రభావం వలన చేతనని జడమువలే భాషిస్తోంది ఈ మాయా అనేది మన జీవితాలలో మనకు అజ్ఞానము రూపంగా అంటే అవిద్య అని అంటారు అవిద్య రూపంగా మనకు జీవితంలో అనుభవానికి వస్తుంది కాబట్టి అజ్ఞా అవిద్య కారణంగా ఏది ఉంటుందో అది వాస్తవంగా ఉండదు ఇది ఒక రూల్ అజ్ఞాన్సే జో పైదా హతాయి ఓ అసల్మే నహిపోతాయి కాబట్టి అవిద్య కారణంగా అజ్ఞానం కారణంగా భాషించినటువంటి సర్పము వాస్తవంలో ఉండదు దీని పేరే మాయా మాయా అంటే అవిద్యానర్థం సరే ఈశ్వరుని మాయాశక్తి ఆ సందర్భంలో ఇంకో రకంగా వర్ణించడం కొద్దు అక్కడ కూడా మాయాశుద్ధానికి అవిద్యానర్థం చెప్తారు ఈశ్వరుని మాయాశక్తి అన్నప్పుడు కూడా మాయా అవిద్య ఎలా ఈశ్వరుడు మాయ బుట్టలో పాడడు జీవుడు మాయ యొక్క బుట్టలో పడిపోతాడు అంతే తెలియాలి సో వాటెవర్ ఈ విచారం అంతా కూడా బుద్ధికి సంబంధించిన విచారం దిస్ ఈజ్ బుద్ధి సో ఈ విధంగా జగత్తు జడము చేతనము ఉపాదానము నిమిత్తము సో మాయా చేతనుడైన ఈశ్వరుని ఎందు జడమైన జగత్తు ఎలా భాషిస్తోంది సో ఆనంద స్వరూపుడైన ఈశ్వరు నుంచి వచ్చిన జగత్తు దుఃఖాత్మకంగా ఉండడానికి హేతులు ఏమిటి ఇటువంటి విచారం ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఇదంతా కూడా బుద్ధికి సంబంధించినటువంటి సంక్షణం బుద్ధి యొక్క కార్యం సో ఈ విధంగా బుద్ధితోటి మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని మనం ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు వినియోగిస్తూ ఉండాలి అంటే శాస్త్రాన్ని శ్రవణమన బుద్ధ్యాసనాలు చేస్తూ ఉంటే మీరు బుద్ధికి బాగా పదును పెట్టినట్లు అవుతుంది బుద్ధిని సద్వినియోగం చేసినట్లు అవుతుంది ఆ సందర్భంలో మిహ అనే మాట సఫలమవుతూ ఉంటుంది తర్వాత చిత్తము అంటే బుద్ధి ఒక్కటే కాదుట మనస్సు అంటే ఈశ్వరుణ్ణి ప్రేమించుట ఈశ్వరుని ప్రేమను కలిగి ఉట లోకంలో మనకి రెండు రకాల ప్రవృత్తులు కనపడతాయి బహుశాకి నేను కొంతమంది అంటారు ఈశ్వరుణ్ణి మనం ప్రేమించాలి అంటే భక్తి చెయ్యాలి ఊరికే శాస్త్రం పేరుతోటి వాదాలన్నీ చేస్తే ఉపయోగం ఏమిటి అని ఒక రకమైన అభిప్రాయం కరెక్టే అది కానీ ఆ భక్తి అంధభక్తిగా ఉండకూడదు జ్ఞానము యొక్క సహకారంతో కూండిన భక్తి అయ్యి ఉండాలి తెలిసి భక్తి చేయాలి సో భక్తి చేయటం అనేది మనస్సు యొక్క కార్యము తెలిసి చేయాలి అన్నప్పుడు బుద్ధి యొక్క కార్యము కాబట్టి మనము తెలుసుకుని ఆ తత్వాన్ని తెలుసుకుని ప్రేమతో ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి కొంతమంది వేదాంతులు ఉంటారు ఎంతసేపు ఘటము పటము అవచ్ఛన్నము పరిచ్ఛిన్నము అంటూ గడబడ తప్ప భక్తి భావన ఉండదు భక్తే ఉండదు పూర్త శాస్త్రాన్ని కొట్టిపోసేయటమే తప్ప ప్రేమ భక్తి అనేది ఉండనే ఉండదు సో అటువంటి ధోరణి కేవలమైన ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ అంటారు బుద్ధిశక్తిని బాగా వినియోగిస్తూ మనస్సును నెగ్లెక్ట్ చేసి హృదయంలో ప్రేమభావము ఈశ్వరుని వేయడ లేకుండా చాలా కర్కశంగా కర్క కర్కశులై ఉంటారు అటువంటి అది కూడా తప్పదు కాబట్టి బుద్ధి ఈశ్వరుని ఎందు మనం వినియోగించాలి స్వరూప విచారం ద్వారా మనస్సుని కూడా ఈశ్వరుణ్ణి ప్రేమించుటం ద్వారా మనము ఈశ్వరుని వెళ్ళు మనస్సును కూడా లగ్నము చేయవలేము అప్పుడు అదేమిటవుతుందంటే మచ్చిప్తాహ అవుతుంది చూడండి మనిషి అంటే మనస్సు ప్లస్ బుద్ధి కలిస్తే మనిషి మనస్సు ప్లస్ బుద్ధి అది కలిస్తే మనిషి సో ఈ మనిషి అనే పదాన్ని కవులు శ్లేషలో వాడుకుంటూ ఉంటారు దీర్ఘం పెడితే మనీషి అని దీర్ఘం చేస్తే పండితుడు జ్ఞాని విద్వాంసులు అని అర్థం అవసరం ఇంకో రకంగా మణి ప్లస్ షి అని అల్లాగా కూడా కవులకు వ్యాఖ్యానం చేసి దానికి ఏదో ఇంకో అర్థాలు కూడా చెప్తూ ఉంటారు సరే అలా వచ్చి మనిషి అంటే బుద్ధి ప్లస్ మనస్సు ఈ కలిస్తే మనిషి కాబట్టి మనిషి యొక్క జీవితము సంసారము వైపు ప్రవహించే విధంగా అది వృఖా అయిపోకూడదు జీవితము దొరిపోతూ ఉంటుంది రోజులు బాగా వేగంగా దొరిపోతూ ఉంటాయి సో ఎంత వేగంగా దొరికిపోతూ ఉంటాయంటే కాలము యొక్క ఎఫెక్ట్ ప్రభావము అందరి మీద ఉంటుంది అందరి మీద అందరినీ చూసినప్పుడు మమ్మల్గా కాలము ఎంత మార్పు తీసుకొచ్చేసింది అని అలా కనపడుతూ ఉంటుంది ఈ మధ్యన హేమమాలిని అనే ఒక ఆమె ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఇరింగ్ కోసం వచ్చిందని చెప్పేసి వార్తల్లో చూపించాడు ఎక్కడో నేను ఎక్కడో చూశాను చూసినప్పుడు నాకు అనిపించింది ఎవరు ఎన్నమాలినియ అబ్బా కాలము ఎంత మార్పు తీసుకొచ్చేసింది ఆ మనిషి యొక్క రూపంలో అని అని అప్పుడు నేను కాలము యొక్క మహిమను చూసి ఆశ్చర్యపో సో ఆ అలాగే మీరు రోజు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ముఖం చూసుకున్నట్లయితే అమ్మ బాబు కాలం ఎంత మార్పు తీసుకుంటారు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అందరూ కూడా ఎవరిని చూసినా కాలము తీసుకొచ్చినటువంటి మార్పు చాలా బలమైన బలీయమైన మార్పు అలా కనపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఇది అమేజింగ్ పవర్ కాలానికి ఉన్నది ఆ విధంగా జీవితము దుర్లిపోతోంది ముందుకి మహావేగంగా దుర్లిపోతోంది సో ఈ వేగాన్ని మీరు ఆపను కూడా ఆపలేను కాబట్టి ఆ జీవితం అనే ప్రవాహము ఉన్నప్పుడే ఏ కొద్దిపాటైనా సద్వినియోగం వెంట వెంటనే చేసుకోవాలి అది ఎలాగ చేసుకోవాలి అంటే ఈ బుద్ధి మనస్సులను సంసారము నుండి వెనుకకు లాగి ఈశ్వరునిపై మనం వాటిని లగ్నము చేయగలను సో మచ్చా నిజానికి మనస్సు బుద్ధి కలిస్తే సిప్తమైంది అని మనం ఇచ్చేసాం కదా వాస్తవంలో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు మట్టి తీసుకుని దానికి ఒక రూపాన్ని జోడిస్తే ఏమైంది అది కొండ అయింది కొండ రూపాన్ని మీరు దాన్ని రూపాన్ని అబ్స్ట్రాక్ట్ చేసి పారేసారు అనుకోండి రూపాన్ని తీసుకోండి పడేశారనుకోండి కొండలోంచి ఏమి జీవింది మట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే పరమాత్మని తీసుకుని అవిద్యలో మించి పైకి లాగేదనుకోండి జీవుడు వస్తాడు బయటికి మన బుద్ధి ఉపాధి చిత్తోపాధి మన బుద్ధి మనస్తూ ప్లస్ బుద్ధి జీ చిత్తం కదా కాబట్టి పరమాత్మని పట్టుకుని ఈ చిత్తము అనే ఉపాధిలో పడేస్తే బయటకు వచ్చే ప్రోడక్ట్ బయట ప్రోడక్ట్ ఏముంటుందన్నమాట జీవు ఈ జీవుణ్ణి పట్టుకుని జీవుణ్ణి కలకి పట్టుకొని జీవుని యొక్క సారము ఏమిటో తెలిసిన మనస్సు బుద్ధిని చిత్తం ఆ జీవుని యొక్క సారమైన మనస్సుని బుద్ధిని సంసారం నుంచి లాగి ఈశ్వరుల్లో ప్రవేశపెట్టండి అప్పుడు ఏం మిగులుతుంది ఈశ్వరుడు మిగులుతాడు జీవుడు కాస్త ఈశ్వరుడై కూర్చుంటాడు కాబట్టి చూడండి మీరు మనస్సు బుద్ధిని ఆలంబరంగా చేసుకుని విషయ భోగముల వెంట పరుగులు తీస్తే మీరు జీవుడు సంసారి సుఖి దుఃఖి పాపి పుణ్యాత్మ అయి కూర్చుంటారు కర్త భోక్త అయి కూర్చుంటారు సంసారంలో పరిభ్రమిస్తారు అలా కాకుండా అదే జీవుడు ఆ మనస్సు ఆ బుద్ధిని తీసుకుని ఈశ్వరులకు సమర్పించి వేసినట్లయితే ఉపాధి ఉపాధిని కాస్త ఈశ్వరుడికి సమర్పించి వేస్తే ఈ జీవుడే దేవుడుగా నిగ్గు తేలుతాడు కాబట్టి ఎవరైతే మనస్సు బుద్ధులను బుద్ధిని రెండింటిని ఈశ్వరునికి సమర్పించేస్తారో వాళ్ళు దేవుడి కంటే భిన్నులుగా ఉండరు జీవన్ముక్తులైతే ఈశ్వరుని యొక్క స్వరూపంగా ఉండిపోతారు కాబట్టి మనము మనస్సు బుద్ధి అనే ఈ శక్తులను అవి శక్తులు వాటి రెండింటికి కలిపి విజ్ఞాన శక్తి అని పేరు ఆ విజ్ఞాన శక్తిని మనం వ్యర్థమైన విషయాలలో వినియోగించకూడదు ఎప్పుడు కూడా మనస్సు బుద్ధిని హయ్యెస్ట్ గోల్ కోసమే వినియోగించాలి బుద్ధిని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో మూవ్మెంట్ ఎలా ఉంటుంది ప్రెడిక్ట్ చేస్తాను నేను బాగా ఎకనామిక్స్ని అనే ఆ రకమైన వినియోగం వల్ల తాత్కాలికంగా మీరు కొంత ప్రయోజనాన్ని పొందవచ్చు లాభాన్ని డబ్బు సంపాదించవచ్చు డబ్బు అనేది ఇటువంటిదో తెలుసునండి పైసాతో కూర్చుబీ నెహే అన్నాడు మహాత్మ పైసా అన్నది దానికి విలువేం లేదు మనకి ఏదో విలువలు అర్థం అనర్థం భావ్య నిత్యం ఏదో ఇంత సంసారంలో ఉన్నాం కనుక పైసాతోటి వ్యవహారం చేయాలి కాబట్టి అవసరమైన మేరకు శరీర స్థితి మాత్రాన్ని మనస్సులో పెట్టుకుని ఏదో కొంత వ్యవహారం చేయాలి కానీ పైసానే పరమాత్మ అనే లెవెల్లో వ్యవహారం చేయకూడదు లక్షల కోట్లు సంపాదించేరీ మనకి వార్తల్లో చెప్తూ ఉంటారు ఏం చేసుకుంటారు లక్షల కోట్లు సపోజ్ ఈ పడంగా ఒక కోటి రూపాయలు మీకు ఇస్తే ఏం చేస్తారు దాన్ని నెత్తి నేసి కొట్టుకోవాలి ఎందుకు పనిచేయండి ఒక యాభై రూపాయలు ఇస్తే వెళ్ళి టిఫిన్ తిందావచ్చు కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారు టిఫిన్ కూడా సహించదు తిందాలంటే ఆ కోటి రూపాయలని భద్రపరుచుకునే హడాయిల్లో మనస్సు చెడిపోయి టిఫిన్ కూడా తినలేకపోతుంది కాబట్టి మనస్సుని బుద్ధిని అటువంటి సాంసారిక విషయాలపై మనం ఉపయోగించమే కూడా మనస్సుని బుద్ధిని జీవితంలో గల్లా అత్యున్నతమైనటువంటి ఆ ఈశ్వర తత్వమునందు లగ్నం చేయాలి సో డిజైర్ ద హయ్యెస్ట్ డిజైర్ ద గ్రేటెస్ట్ ఆ విధంగా బుద్ధిని మనము సద్వినియోగం చేయాలి తర్వాత మనస్సుని బుద్ధిని మచిస్తాహ అనే టాపిక్ మీదే మాట్లాడుతున్నాను సో ఇప్పుడు మనం ఎలాగా ఆ మత్స్థా అనే దాన్ని ఏ రకంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు అంటే సో భాగవతంలో ఒక శ్లోకం ఉదలదు సర్వభూతూ మద్భావం పుంస భావత స్థిరాత్ స్పర్ధాసూయా తిరస్కారా సాహంకారా వియంతి హి అని ఒక శ్లోకం ఏకాదశి ఈ భాగవత శ్లోకాలు కొంచెం కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు చూడండి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మద్భావం సర్వభూతేశు భావత పుంస చిరా మనం సకల ప్రాణులయుడు ఆ ఈశ్వరుణ్ణి దర్శించటం చేయాలి సకల ప్రాణులయుడు కూడా సో ఇప్పుడు రామనవమి ఈవేళ రేపు అని కొట్టాలనుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఎంతసేపు నవమి తిథి నక్షత్రం వారం వజ్యం చూడడమే ఎరుగుదు కానీ బచ్చా బచ్చా రామ్ హైట్ సర్వం రామమయం అది చూడడం ఎరగదు అది ఎరగదు తిథులు వారం వజ్యం నక్షత్రం ఇదే ఎరుగుదురు అలా కాకుండా సర్వం రామమయం అన్నవాడిని వాడి ఎదురికి వెళ్ళి రామం కళ్యాణం ఇవ్వాలా రేపా ఎప్పుడైనా చేయవయ్యా వాట్ డస్ అంటాడు అది ఇట్ ఈస్ ఎన్ కాన్సిక్వెన్షియల్ థింగ్ నువ్వు ఇవాళ కళ్యాణం చేసినా రేపు కళ్యాణం చేసినా ఇవి చేద్దాం పోయి ఫర్క్ పడిన వాళ్ళకి ధైర్యం ఏమంటారు అసలు పాయింట్ నువ్వు మర్చిపో అసలు పాయింట్ నువ్వు మిస్ అవుతున్నావు నువ్వు ప్రతి ప్రాణి అందు సర్వం జగన్ జగత్ రామమయం అని అన్నాడు వాళ్ళ మీకు నువ్వు అలా దర్శించగలిగితే అదుపయోగం తప్ప నవమి ఉండగా చేయాలా పునర్వసు ఉండగా చేయాలా నక్షత్రం వాళ్ళు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ దుస్తులు వాళ్ళు అజ్ఞానులు వాళ్ళకేం తెలియదు వాళ్ళు కనుక ఆ కళ్యాణం రేపు చేస్తే వాళ్ళకి అమంగళం కలుగుతుంది ఎవరు చెప్పాడండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చానండి ఈ పాండిత్యం అంతా ఎందుకు పనికిరాని కాలేదు అసలు అయింది ఏమిటో తెలుస్తున్నా అండి సర్వభూతేశు మద్భావం భావ యత రాముని దర్శించడం చేతనం అవ్వాలి లేకపోతే కొనే అంత సర్వాత్మ భావంలోకి వెళ్ళలేకపోయినా అసలు రాముడి కళ్యాణం ఎందుకు చేయడం అసలు రాముణ్ణి పూజించడం లేనిది రాముడి పూజంటే విగ్రహాన్ని పూజించినట్ట రాముడి రాముణ్ణి స్మరించడం దేనికి పూజించడం దేనికి కళ్యాణం లేని అంటే రామో విగ్రహవాన్ ధర్మ రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి రామవద్ భక్తితవ్యం రామణవత్ మనం బతికే ప్రయత్నం చేయాలి అందుకోసం రాముడి కళ్యాణం చేయటం కానీ మనం ఏం కళ్యాణం చేసి చేతులు దులుపుకుంటాం చేతులు దొరుకుకోవడం అంటే ఇంక ఎక్కడితో తాకదు రాముడి విషయంలో మనం చేయాల్సిందంతా చేసేసాం కళ్యాణంతో ఆకదు ఇంకా తర్వాత మిగిలిందంతా ఇంక మన స్వంతం అన్నట్టుగా అది దానివల్ల ఏమి ఉపయోగం అలాంటి కళ్యాణం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే కాబట్టి సకల ప్రాణుల ఎందు రాముణ్ణి ఆ ఈశ్వరుణ్ణి దర్శించటం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు చిరా ఎందుకంటే సంసార వాసనంతా కూడా మంచిగడ్డ సూర్యకిరణాలలో కలిగి కరిగిపోయినట్లుగా క్రమక్రమంగా మెల్లమెల్లగా కరుగుతుంది సంసార వాసన సో రామ సంసార వాసన చిరా జన్మ కోటి చిరాభ్యస్త రామ సంసార వాసన అన్నారు యోగవాసి వశిష్ఠుడు అంటాడు హే రామ ఈ సంసార వాసన అన్నది ఒకరోజు రెండు రోజులు కాదా మీకు జన్మ జన్మల నుంచి అభ్యాసం చేస్తూ వస్తున్నాం అంత తేలిక అది కరిగిపోదు కాబట్టి చిరాతు భావత చిరకాలము సకల ప్రాణులెందు ఆ ఈశ్వరుణ్ణి దర్శించుట రాణి ఉందనుకోండి మీరు పై పై చూడకండి దానికి పైన ఓ రూపం ఉంటుంది ఆ రూపంతో పాటు ఓ నామం అంతే చూస్తారా దాని లోపల ఏదో ఉందా చోట్లు ఇప్పుడు మీరు నెక్లెస్ కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళారనుకోండి మంచి అందమైన నెక్లెస్ జిగేలు జిగేలు ఉంటున్న నెక్లెస్ సెలెక్ట్ చేస్తారు ఇది బాగుంది అది బాగున్న తర్వాత ఇంకో రెండు కూడా చూస్తారు ఇది బాగుంది అన్నది ఒక్కటే చూసి కూడుకుంటారా వెంటనే కూడా దేవుడు పెట్టుకుంటారా ఇంకో రెండు చూస్తా ఏమిటా రెండును కానీ ధర ఎంత ఆ ధరని మనం చూపుతామా తోడగలమా అన్నది చూస్తారు అది ఒకటి ఇంకోటి కూడా చూస్తారు అదేమిటి ఇది దేంతో చేశాడు వీడియో నెక్స్ట్ లాస్ అది అది జియేలు జియ్యాలంటే సరిపడదు దాని సారణం ఏంటో అంటే అది బాగా ప్రకాశిస్తోంది కదండి మీకు వెలిగిపోతుంది కదా ఇంటి మీకు సారం ఎందుకంటే అది ఎందుకు అలాగే ఒప్పుకుంటారా అది బంగారంతో చేస్తారా లేదా బంగారం కూడా మీకు ఎందుకండి అది పచ్చగా నేల నేల నరిసిపోతుందా లేదా అంటే అప్పుడు ఆయన నెరిచి వెళ్ళా పైపే మెరుకులు దాని లోపల ఏందో చెప్పని అడుగుతారా అడగడా అది నైంటీ బంగారం ఉన్నారనుకోండి అప్పుడు అది ముఖాన్ని కొట్టు వెనక్కి వస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ ఎలా ఆ వన్ పర్సెంట్ మీరేం కలిపారు చెప్పండి అని అడుగు రాగి కలిపా అర్ధార్ కలిగించాడు వన్ పర్సెంట్ రాగి కలిగే అర్థదానం ఎందుకు పెట్టారు అని ఇంత తత్వ విచారణ చేశారా లేదా తత్వాన్ని బలంగా విచారం చేసిన వాళ్ళు అలాగే పశు కూడా అటువంటి విచారం మీరు ఎందుకు చేయరు ఒక మనిషి కనపడతారు ఓ పశువు కనపడుతుంది ఓ కోతి కనపడుతుంది ఓ పిల్లి కనపడుతుంది ఓ ఉడత కనపడుతుంది ఎప్పుడైనా వాటిని పరిశీలించారా మీరు వరతను ఎప్పుడైనా పరిశీలించారా దాంట్లో ఎన్ని తెలివిచేట్లు ఉన్నాయి ఎంత శలాచీతనము కలదు అది ఎంత సరళమైన జీవనశైలిని కలిగి ఉన్నది దాంట్లో ఒక విభూతి కనపడుతూ ఉంటుంది దాని ఎందు ఈశ్వరుడు ఆ పై రూపాన్ని మీరు చూస్తే అది ఎందుకు పలికి రాని ఒక అల్పజీవిగా కనపడ్డా దాని లోపల ఉన్నటువంటి జీవశక్తి అది అల్పం కాదు అది సర్వ జగద్వ్యాపకమైనటువంటి జీవశక్తి అదే నీలో కూడా ఉన్నాడు ఆ ఉడతలో ఉన్నదే నీలో కూడా ఉన్నది ఆ ఉడతలో ఏది ఉందో అదే ఇంద్రుల్లో చంద్రుల్లో సూర్యుల్లో అందరిలోనూ అదే దేవతలందరిలోనూ అదే అదే నీలోనూ నాలోనూ కూడా సో ఈ విధంగా సర్వభూతేశు మద్భావన ఎవరైతే భావన చేస్తారో వాళ్ళకేమవుతుంది స్పర్ధాసూయా తిరస్కారా చూడండి మీరు మనుషుల్ని కలిసినప్పుడు మీతో సమానమైన వాళ్ళని కలుస్తారు మీకంటే తక్కువ వాళ్ళని కలుస్తారు మీకంటే ఎక్కువ వాళ్ళని కలుస్తారు మీతో సమానమైన వాళ్ళని మీ ఈక్వల్ వాళ్ళని కలిసినప్పుడు మీకు స్పర్ధ ఉంటుంది అంటే వాడికంటే ఇంకో అడుగు మనం ముందుకు వేయాలి వాడికంటే ఎక్కువ భోగాల్ని పొందాలి వాడికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి మీకంటే తక్కువ వాళ్ళని కలిసినప్పుడు తిరస్కారం ఉంటుంది అదే నేను లోపలికి వెళ్ళొస్తాను బయట నిలపడం అని అని చెప్పేసి చక్క వస్తున్నావు డ్రైవర్తో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు లోపల టేబుల్ మీద కూర్చుని మీతో పాటు నన్ను కూడా కలుపుకోం లోపల టేబుల్ మీద దర్జాగా భోజనం చేసి డ్రైవర్కి బయట వరండాలో ఆకు మీద బయట కింద భోజనం పెట్టించి మళ్ళీ ఇద్దరు కలిసి వస్తారు మీ దో దోషి దూధిస్తారు నా మీరు దూధిస్తారు నా ఇది మీరు చేస్తున్నంత కాలము హిందూ ధర్మం ఇలాగే ఉంటుంది ఇట్ విల్ మీరు ఏ టేబుల్ మీద మీరు కూర్చొని భోజనం చేస్తున్నారో అదే టేబుల్ మీద డ్రైవర్ కూడా ఆకువేసి మీరు భోజనం పెట్టించగలరా కానీ నువ్వు దూ దాట్ అదే ప్రిన్సిపల్ నువ్వు దూదాట్ హిందూ ధర్మాన్ని ఎవ్వరూ ఎనిచ్చేది హిందూ ధర్మాన్ని దెబ్బతీసేది పైవాడు కాదు మనం కాబట్టి మనకంట తక్కువ తిరస్కార భావము మనతో సమానమైన వాడైతే స్పర్ధ మనకంటే పై వాడైతే అసూయ స్పర్ధాసూయా తిరస్కారాహ ఈ మూడు లక్షణాలు కూడా ఈ మూడు ఇమోషన్స్ కూడా అహంకారాన్ని బలపరిచేవే మీతో సమానమైన వాడితో మీరు స్పర్ధ చేస్తున్నారంటే మీలో ఉండే ఈగో బలపడుతుంది మీకంటే తక్కువ వాడిని తిరస్కారం చేసేప్పుడు కూడా బలపడింది ఈగోనే మీకంటే ఎక్కువ వాడి ఎడల జలసి ఉన్నప్పుడు కూడా బలపడింది ఈగోనే సో స్పర్ధాసూయా తిరస్కారాహ సాహంకార స్పర్ధలో అహంకారం ఉన్నది అసూయలో అహంకారం ఉన్నది తిరస్కారంలో సాహంకారం ఉన్నది ఇవి ఎప్పుడైతే మీరు సకల ప్రాణుల ఎందు ఒకే దైవాన్ని దర్శించటం మీరు అభ్యాసం చేస్తారో అహంకారముతో సహా ఈ మూడు దోషములు మనస్సు యొక్క కాలుష్యములు మూడు కూడా ఈఎవంతి అలాగా అవే పారిపోతాయవతలకి మీలో నిరలను కూడా కాబట్టి ఈ రకంగా ఆ చిత్తము బుద్ధి మనస్సుల యొక్క సమాహార రూపము చిత్తము దాంట్లో ఉండేటువంటి కాలుష్యాన్ని మీరు తొలగించాల్సి ఉంటుంది అది ఎలాగంటే మచ్చిత్తా మీరు చిత్తమును ఈ చిన్న చిన్న విషయాల మీద లగ్నం చేసి ఈ స్పర్ధాశీయా చిరస్కారములలో చిక్కుకుని పోకుండా కాపాడుకుంటూ ఆ చిత్తమును ఆ ఈశ్వరునిపై లగ్నం చేస్తే మీకు సమత్వము అనుభవానికి వస్తుంది సేమ్నెస్ యూఆర్ మీరు అత్యంత సహజంగా స్పాంటేనియస్గా అత్యంత సహజంగా సమంగా ఉంటారు మహాన్ గ్రోన్సుని చూసినప్పుడు ఆఖరికి ఒక రిక్షా పల్లర్ని చూసినప్పుడు ఒక వీధి కుక్కను చూసినప్పుడు కూడా మీ హృదయంలో ఆ సమత్వము ఈక్విపోయిస్ ఆఫ్ ది మైండ్ అలా మిగిలి ఉంటుంది కుక్కను చూస్తే ఒక నిరాదరణ భావము డబ్బుల వాళ్ళు చూస్తే ఒక సాద ఆదర భావము అలా ఉండదు మీరు అలా ఉండగలిగితే అటువంటి సమత్వాన్ని మీరు తీసుకురాగలిగితే దాని అర్థం ఏమిటంటే ఆ చిత్తమును ఈశ్వరునకు సమర్పించినాను అని అర్థం ఎందుకంటే ఈశ్వరుడు సముడు ఈశ్వరుడికి సముడు అనే ఒక నిర్వచనం సముడు సర్వనామం కాదు సమశుద్ధం సమాయ నమ ఇది మామూలు శుద్ధమే సర్వనామ శుద్ధం కాదు సముడు సో సర్వనామంలో అర్థం లేదు సో సముడు సముడు అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని చేత ఆ సమత్వం అనేది అలవడాలి అంటే వైషమ్యాన్ని మీరు వైషమ్యాన్ని చిత్తం నుంచి తొలగించాలి అంటే చిత్తమును ఈశ్వరులకు సమర్పించుత తప్ప వేరే మరొక ఉపాయము లేదు మచ్చిత్ శంకరులు ఏమంతా చూద్దాము అవతారిక అంటే ఇంకా ఏమంటే అంటే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది మచ్చిత్ ఇది మచ్చిత్ మయి చిత్తం ఏషాంతే మచ్చిత్ చిత్తములు ఎవరితో మత్చిప్తాహ్రహవాక్యం రాశారు ఇంకా అంతకంటే వివరం ఇవ్వలేదు ఈ సందర్భంలో ఇవ్వలేదు చెప్పిన తోటి చెప్పారు తర్వాత శ్లోకంలో కొంత విస్తారంగా చెప్పబోతున్నారు మచ్చిప్తాహ ఇక మద్గత ప్రాణ అంటే వారి ప్రాణములు నాయందే గలవు మద్గత ప్రాణ మచ్చిప్తాహ ఎప్పుడు కూడా భగవద్గీతనే లేక శాస్త్రాన్ని శ్రవణం చేసే సందర్భంలో కానీ లేదా దేవాలయాన్ని దర్శించే సందర్భంలో కానీ రెండు సందర్భాలు రెండు కూడా సమానంగా పవిత్రమైనవి శాస్త్రశ్రవణం చేయటము దేవాలయానికి వెళ్ళటము ఈక్వల్లీ సేకరే కొంతమంది అనుకుంటారు దేవాలయానికి వెళ్ళడం పవిత్రము భగవద్గీత క్లాసులు రావడం అంత సెకండరీ అనుకుంటారు ఏదో కాలక్షేపానికి అది మెయిన్ అనుకుంటారు వాళ్ళకి తెలియదు సో వాస్తవంలో ఇది మెయిన్ అది సెకండరీ ఇట్ యూ నో బెటర్ ఎనీవే సో ఈ రెండు సందర్భాలు ఉంటాయి మన జీవితంలో ఎప్పుడైనా భగవద్గీత క్లాస్కు వెళ్తాము ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తాం సంసారంలో ఎంత తిరుగాడినా రెండు ఉంటాయి ఈ రెండు ఉన్నప్పుడు మనం మన ప్రవృత్తిలో మార్పు రావాలి సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే అలా నేను అల్పుడను జీవుడను అయోగ్యుడను అభాగ్యుడను దేవుడు అక్కడ ఉన్నాడు అని వెళ్తాం తప్పు కదా అది తనని తాను న్యూనం పరుచుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళడం అవసరం సో నేను ఇదొక దోషం ఇంకో దోషం నాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక ఉంది ఈ కోరిక ఈ దేవుడి వల్ల తీరుతుంది అంటూ ఈ కోరికల పిచ్చి ఒకటి సో చిన్నపిల్లలు రామకోట రాస్తున్నారు శ్రీరామ శ్రీరామ ఈ టీవీ వాళ్ళు ఉన్నారు కదా ప్రతిదీ న్యూస్ ఛానల్కి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల న్యూస్ పది ఛానల్ వాళ్ళు పది ఛానల్స్ ఇరవై నాలుగు గంటలు న్యూస్ ఏం న్యూస్ ఉంటుంది సినిమా రిలీజ్ అయితే న్యూస్ సినిమా బాగా ఆడితే న్యూస్ బాగా ఆడకపోతే న్యూస్ వాడికి డబ్బులు బాగా వస్తే న్యూస్ రాకపోతే న్యూస్ ఎవడో తుంగితే న్యూస్ ఎవడో పది మంది కలిసి కూర్చొని శ్రీరామ శ్రీరామ రామకోట రాసుకుంటూ ఉంటే అది న్యూస్ పూర్వం అది న్యూస్గా ఉండేది కాదు ఇప్పుడు అది కూడా న్యూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మీరు అందరూ ఎందుకు రాస్తున్నారు అని అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు రామకోట రాస్తే మా కోరికలు తీరుతాయి కాబట్టి రాస్తున్నాము అని చెప్పి సో అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కోరికలతోటి వెళ్ళడము అదో దోషం లేకపోతే ఇంకో దోషం భయాలతో వెళ్ళడము భయపడితో దేవుడి దగ్గరికి వెళ్తే భయాలు పోతాయము ఎలాగపోతే ఏమి ఏం చేస్తాడో ఏ భయము ఏదో భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళడము ఈ దోషాలు ఉండరాదు దేవుడి దగ్గరికి వెళ్లే ముందు ఏం చేయాలంటే ఆ గడప దేవతలు నిలబడి అహం భక్త నేను భక్తుడను నేను సంసారని సుఖిని దుఃఖిని అనే భావాన్ని త్రోసిపుచ్చా నేను కామనలు గలవాడను కామిని అనే భావాన్ని త్రోసిపుచ్చాను నేను భీతుడను అనే భావాన్ని త్రోసిపుచ్చాలి అహం భక్త నేను ఈశ్వరుని రెండు ప్రేమ గలవాడను అని అనుకోవాలి ఇన్ సో మెనీ వర్డ్స్ అలా అనుకోవాలి అనుకుని లోపలికి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసినాము దాన్ని ఏమంటారంటే చిత్తము ఈశ్వరి సమర్పించుట ఎందుకంటే ఎవరి చిత్తము ఈశ్వరు సమర్పితమో వాడే భక్తు భక్తి అంటే అర్థం అది అది మత్స్య లేదా మీరు గీత క్లాసుకు వచ్చేప్పుడు సాధారణంగా భగవద్గీత క్లాసు ఉపనిషత్తుల క్లాసులు వినడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఎలా వస్తారంటే క్లాసుకు వచ్చే క్లాసులో ప్రశ్నలు అడుగుతారు ఆమెను మేము గృహస్థులు అండరా మరి మాకు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అని అడుగుతాడు అంటే అర్థమైతే వాడు క్లాసుకి ఏ బేసిస్ మీద వచ్చాడు అహం గృహస్థ అనే బేసిస్ మీద వచ్చాడు అని తర్వాత ఇంకొకటి అడుగుతాడు మేము మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉండి మాకు భగవద్గీత ఏమైనా ఉపయోగపడుతుందా ఎలా ఉపయోగపడుతుందా అని అడుగుతాడు అంటే వాడి కంక్లూషన్ అయితే తన గురించి ఐ ఆమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్రెడీ సిక్స్ ఇంకొకటి ఏమంటే భగవద్గీత వచ్చే కోరికలు తీరతాయా అని ఇంకొకటి అహం కాదు ఇంకొక అమ్మగారు నన్ను అడిగారు ఏమంటే భగవద్గీత వల్ల పిల్లల్ని పెంచుకోవటానికి అనుకూలంగా ఉంటుందా అని అడిగారు అంటే నేను చెప్పాను పిల్లల్ని పెంచుకోవడం మీకు సన్యాసం ఏం చెప్తారమ్మా పిల్లల్ని పెంచడం చేతగా అక్కడే కదా సన్యాసం పెంచుకున్నాడు మీరు ఎవరన్నా కౌన్సిలర్ని అడగండి వెళ్ళి భగవద్గీత శ్రీకృష్ణుడు అసలే ఆయన చెప్పింది మీకు ఏం ఉపయోగపడదు మీకు భగవద్గీత క్లాస్ మీకు సూటబుల్ కాదు అని చెప్పాను అంటే పాపం చాలా నిరుత్సాహపడతాయి ఈ స్వామి లేవట్లతలేకండి అని నిరుత్సాహపడతాడు ఏ కాబట్టి మీరు భగవద్గీత క్లాసుకి వచ్చేప్పుడు ఒకసారి ఆ గేత అవతల నిలబడి కలకాయ జీవించుకుని అహం జిజ్ఞాసు నేను ఆత్మస్వరూపాన్ని తెలియదూరు వాడను అని తనకి తాను నచ్చజెప్పుకుని అప్పుడు క్లాసుకు రా అప్పుడేమవుతుంది అహం భక్త దేవుడి దిగుడికి అహం జిజ్ఞాసు గీతా క్లాస్కి వచ్చినట్లయితే మీ చిత్తము ఈశ్వరుడుకు సమర్పితము అనేది ఆ విధంగా ఉంటుంది అలాగా మనం హిందికి వెళ్ళాల్సి ఉంటుంది చిత్త నేను అయిపోయిందన్నాను మళ్ళీ అదే సో ఇప్పుడు ఒకళ్ళు అన్నారు ఏమండి చిత్తము దేవుడిపై నిలబడటం లేదు ఇప్పుడు వీడు శివాలయంలో ఉన్నాడు సాంతుడు లోకంలో ఉన్నటువంటి సా ఇది నిలకడు ఉన్నాడు శివాలయంలో కానీ చిత్తం ఎక్కడ ఉన్నది చెప్పుల మీద ఉన్నది ఈ సమస్యకి పరిష్కారం వేయటం లేదు నేను అన్నాను నువ్వు ఆలోచించవయా నీ చిత్తం చెప్పుల మీద ఎందుకుంది వయసు నువ్వు ఆలోచించు అంటే అన్నాడు ఈ బాతావరణి ఈ మధ్యన పెంచేశారండి బోల్డ్ డబ్బు పోసి కొన్నానవి కొని నాలుగు రోజులు చిరపల్సారి కూడా ఇలాగే అలా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు పోయింది ఆ చిప్పులు దాంతో మళ్ళీ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు పెట్టి మళ్ళీ కొన్నాను మళ్ళీ పోతుంది అని భయంతో చిత్తం చెప్పుల మీద ఉంది సరిపడిపోయింది కదా మీకు చిత్తము ఎప్పుడూ కూడా ఏది ప్రియమో దాని ఉంటుంది మీరు యాభై రూపాయలు ఇచ్చి ఫుట్పాత్ మీద చెప్పులు చేత కొనుక్కుని ఉంటే మీరు చెప్పిన చెప్పుల మీద వెళ్ళడా వెళ్ళదు మీరు వెయ్యి రూపాయలు ఇచ్చి బాటాలో కొన్నారు కాబట్టే చెప్పిన చెప్పుల అంటే ఫుట్పాత్ మీద కొన్నది కదా అండి ఎందుకు ఎందుకు మన్నాలి ఒక రెండు నెలలు తొడుగుతారు అవతల పారసీటు కొనుక్కుంటారు ఇంకో యాభై రూపాయలు ఇచ్చి ఆ చెప్పులు కుట్టివాడికి జీవికి ఉంటుంది మీకు చెప్తాను ఈశ్వరుడు మీద ఈ చెప్పులు గొడవలు పెట్టాలి ఎంత లాభం అవుతుంది కాబట్టి చిత్తం అనేది దేని మీద మీకు ప్రీతి ఉన్నదో దాని మీదకి చిత్తము పోతుంది ఏమండి ఓకే దట్ ఈస్ సెకండ్ కాబట్టి చిత్తము దేని మీద ప్రీతి ఉంటే దాన్ని పోతుంది చిత్తం దట్ ఈజ్ హౌ చిత్త ఫంక్షన్స్ ఓకే అయితే దేని మీద ప్రీతి ఎలా ప్రీతి ఏర్పడితే దాని మీద ఈ చిత్తం పాడిపోతుంది ఓకే బట్ ప్రీతి ఎలా ఏర్పడుతుంది అది చూసుకోవాలి ఏది నాది అని అనుకుంటారో దాని మీద ప్రీతి ఏర్పడుతుంది ఏది స్వీయము స్వ నేను నాది నేను నాది నాదంటే ఇది నాకు ఇది నాకు చాలా ఇష్టం ఎందుకు తెలుసునా నాది సపోజ్ నాది కాదనుకోండి అలా పెట్టండి ప్రీతి ఉన్నాడు నాది అంటే ప్రీతి కలజోడు ప్రీతి ఎందుకండి నాది ఖరీదైన చొక్కా మీద ప్రీతి ఎందుకని నాది ఏది నాది అని మీరు అది ప్రీతి కొడుకు ప్రీతి కూతురు ప్రీతి ఎందుకండి ఆత్మీయ ఆత్మీయులు వాళ్ళు విలువలందరూ ఆత్మీయులు కదా కాదు వీళ్ళే ఆత్మీయు కాబట్టి వీళ్ళ మీద ప్రీతి చెప్పులు నాకు స్వీయము కాబట్టి వాటి మీదే పోతుంది మనస్సు వచ్చి అది వాటి మీద ప్రీతి ఉంటుంది ఐ లైఫ్ అంటే తన మనస్సు పోతుంది కాబట్టి ఇది దిస్ ఈజ్ ది డైనమిక్స్ ఆఫ్ ది మైండ్ చిత్తము యొక్క డైనమిక్స్ ఎలా ఉంటుంది ఏది ఆత్మీయము స్వీయము అనే భావన వస్తువులైతే స్వీయము అంటారు మనస్సులైతే ఆత్మీయము అంటారు వస్తువులను ఆత్మీయం అనరు చెప్పులు ఆత్మీయం అనరు కొడుకు స్వీయము అనరు సో ఏది స్వీయము ఆత్మీయము అని స్వీకరింపబడుతుందో దాని మీద ప్రీతి ఏర్పడుతుంది దేని మీద ప్రీతి ఏర్పడుతుందో దాని మీద మనస్సు లగ్నమవుతుంది ఫార్ములా ఇప్పుడు మత్స్య అవ్వాలంటే ఏం చేయాలి ఆ మటు ఈశ్వరుడు స్వీయుడు ఆత్మీయుడు అవ్వాలి అంటే అదెల్లాగా అంటే ఇప్పుడు రాజుగారు రాజుగారు మాకు కావలసిన వాడు అంటారా లేకపోతే మేము రాజుగారికి కావలసిన వాళ్ళముండే అంటారా సో కాబట్టి సముద్రము తరంగానికి చెందుతుందా తరంగము సముద్రానికి చెందుతుందా సో తరంగము సముద్రానికి చెందుతుంది మనము రాజుగారికి కావలసిన వాళ్ళం నేను ఈశ్వరులకు చెందినవాడని దాన్ని ఆత్మీయ భావన అంట స్వీయ భావన ఆత్మీయ భావన ఎదురుగొండ సంసారం ఉన్నది నామరూపాత్మకము నిత్య కల్పితము వినాశి నశ నశించేది అసత్ ఇంతే భాషించటయే తప్ప సారము లేనిది అసారము అది సంసారము అసార సర్వ సంసార దానికి అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు ఆత్మీయుడు స్వీయుడు నావాడు నేను ఈశ్వరులకు చెందిన వాడను నేను సంసారంలో అయితే ఉన్నాను కానీ సంసారానికి చెందినవాడను కాను ఈశ్వరులకు చెందిన వాడము ఇప్పుడు హోటల్ ఉంటున్నాయి హోటల్లో రూమ్ అద్దెకి తీసుకుని ఉంటారు రెండు రోజులు మూడు రోజులు ఉంటారు అయితే గెస్ట్ హౌస్లో వాటిలో రూమ్ అద్దె తీసుకుని ఉంటారు అక్కడ ఇది నా ఇల్లు నా ఉంటారా ఉండరు ఇది నా ఇల్లు కాదు నేను ఈ ఇంటికి చెందిన వాడను కాను ఆ హోటల్లో మీరు కూర్చున్న సోఫా చెడిపోయింది అనుకోండి మీరు బాధపడతారా బాధపడరు అదే మీ ఇంట్లో సోఫా చెడిపోతే కావచ్చు అండి బాధపడతారు కాబట్టి హోటల్లో ఉన్న నేను హోటల్కు చెందిన వాడను కాను నేను మా ఇల్లు వేరే ఉండి అక్కడికి చెందిన వాడము అదేవిధంగా ఈ సంసారము ఇది గెస్ట్ హౌస్ లాంటిది మనం ఇక్కడ గెస్ట్ల్లో వస్తాం ఇక్కడి నుంచో ఒకరిగిపోతాం ఇది మంది కాదు మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతాం అది మందు అది ఏంటది ఈశ్వరు ఈశ్వరం నుంచి బయటకు వస్తాం మనస్సు బుద్ధి ఉపాధిగా చేసుకుని ఈశ్వరం నుంచి బయటకు వస్తాం మనస్సు బుద్ధి ఉపాధి విలీనమవుతోనే మళ్ళీ ఈశ్వరు దగ్గరికి వెళ్ళిపోతాం నేను నిద్రావస్థను అర్థం చేసుకోవాలి నిద్ర నిద్ర తెలిసిన నిజమైన యోగిరా విశ్వదాభిరామం వినోదేమ నిద్ర ఎవరికి అర్థమైందో వాడే అసలైన యోగి నిద్ర అర్థం చేసుకోవాలి నిద్ర అంటే ఏమిటి ఈ మనస్సు చిత్తం బుద్ధి చిత్తం అనుకోండి చిత్తము జాగ్రత్త అంటే ఏమిటి చిత్తము యొక్క ఉపాధి కారణంగా ప్రకాశించే అవస్థనే జాగ్రత్త వ్యవస్థ చిత్త స్పందనయే జాగ్రత్త అంటే చిత్తం అలా స్పందిస్తుంటే జాగ్రత్త అవస్థ చిత్తం లేకపోతే జాగ్రత్త లేనే లేదు సో మనసో యమనీ భావే బ్రహ్మ సంపద్యతే తదా గౌడపాదకారిక సో మనస్సు మనస్సు కాకుండా పోతే చిత్తము చిత్తము కాకుండా పోతే మీరు జీవిడిగాను ఉండరు మీరు జగ జాగ్రత్త అవస్థలో ప్రపంచంలో ఉండి ప్రసక్తే లేదు మీరు బ్రహ్మలో కలిసిపోతారు కాబట్టి నిద్రావస్థలో మీరు ఈశ్వరుల్లో విలీనం అవుతున్నారు పోద్రలేసుకొని ఈశ్వరు నుంచి బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి మీ హోము మీ స్వగృహము మీ స్వస్థానము వ్యాగ్రదవస్థ కాదు వ్యాగ్రదవస్థని ప్రకాశింపజేసే చైతన్యం మీ స్వస్థానం నిద్రావస్థను పట్టుకోం నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నాం నిద్రావస్థలోంచి వస్తున్నాం నిద్రావస్థ అర్థమేది సతి సంపద్యంతే అహర సతి సంపద్యంతే ప్రతిరోజు కూడా ప్రతి ప్రాణి కూడా ఆ సత్స్వరూపమునందు ఆ పరమాత్మందు విలీనమవుతూ ఉంటుంది మళ్ళీ మొన్నడా పరమాత్మ నుంచి బయటపడుతూ ఉంటుంది కాబట్టి మన స్వంతము ఈ జాగ్రత్త వ్యవస్థ కాదు జాగ్రత్త వ్యవస్థ యొక్క కంటెంట్ దాంట్లో ఉండేటువంటి ధన కనక వస్తు వాహనాదులు సో దారాపుత్ర ఇత్యాది సర్వము కూడా ఇది ఏది కూడా మనది కాదు అది ఆత్మీయం కాదు స్వీయం కాదు అది ఉడికే చిత్తస్పందన మూలంగా భాషిస్తూ ఉంటుంది మన ఆత్మీయము స్వీయము అన్నదే ఒక్కటే కలదు అది శుద్ధ చైతన్యం అది పరమాత్మ అది స్వీయమే అది ఆత్మీయం దాని నిండైన ప్రీతి ఎప్పుడొస్తుంది అది నా స్వరూపము అది నాది నేను ఈశ్వరునకు చెందిన వాడను నేను దీ వాళ్ళ నహి హగవాన్ వాళ్ళ హే వాళ్ళ అను దునియా వాళ్ళ నేను కాదు నేను భగవంతుడికు చెందినవాడు కాబూలీ వాళ్ళ అని ఒక కథ ఉండేది అతను ఇక్కడ ఇక్కడ ఈ క్వస్టల్ డిస్ట్రిక్స్లో అప్పులు ఇచ్చుకుంటూ సామంతపూట రాజమండ్రి ఇక్కడ వాళ్ళతో అప్పులు ఇచ్చుకుంటూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు కానీ అతనికి కాబూళ్ళులో అతని కుమార్తె ఒకటి చిల్లపిల్లల్ని చూస్తాడు చూసినప్పుడు కాబూళ్ళులో ఉండే తన కుమార్తె ఆ చిన్నతలకి స్వీటు మిఠాయిని కొన్ని పచ్చకెళ్ళు ఇస్తూ ఉంటాడు కాబూలు ఇవాళ కథ నాకు పూర్తి డీటెయిల్స్ గుర్తులేదు అతన్ని ఇలా ఈ పిల్లకి నువ్వు కష్టపడి సంపాదించిన కనం ఈ పిల్లకి ఎందుకు ఇస్తున్నావు ఈ పిల్లలో నేను నా పిల్లల్ని చూస్తున్నాను కాబూల్లో వెళ్తున్నాను నేను కాబూలు నుంచి వచ్చాను ఇక్కడ తొమ్మిది మాసాలు పది మాసాలు వ్యాపారం పూర్తి చేసి కొంత ధనాన్ని సంపాదించుకుని మళ్ళీ నేను కాబూలు వెళ్తాను ఆ కాబూలు వెళ్ళిపోతాడు అతను ప్రయాణాలు నేను చేస్తుంటాం కబూలీ వాళ్ళ సో మనము కబూలీ వాళ్ళు మనం ఈశ్వరు వాళ్ళ దునియా వాళ్ళని ఎప్పుడైతే నేను ఈశ్వరులకు చెందిన వాడను ఈ సంసారమునకు చెందినవాడను తాను ఇక్కడ ఉంటాము ఏదో కొన్ని పనులైతే చేస్తాము అని మనం చెప్త ము ఈశ్వరు ఎప్పుడైతే ఈశ్వరుకు చెందినవాడను అనే భావన దృఢమవుతుందో అప్పుడే మనం ఇక్కడ ఉండేది మూడు నాళ్ళ ముచ్చటండి ఇక్కడ ఎక్కువ కాలం ఏమి ఉండవు మనం శ్రమపడుతూ ఉంటాం ఇక్కడే ఉండిపోతాము అని ఇల్లు కట్టాము వాకిల్ కట్టాం బ్యాంకు బ్యాలెన్స్ పెట్టాం ఇక్కడే ఉండిపోతాం అని అనుకుంటాం సో అంత అజ్ఞానం వేరే ఏం లేదు ఇది మూడు సో